మాట్లాడుతున్నాయి విశ్వాసము అట్టు పడిపోరు మనుషులు అట్టుపడిపోరు సంఘము అట్లు పెట్టిపోరు మూడు జరగాలి సడన్ గా జరగదు ఈ జరిగేది చాలా స్లోగాను క్రమబద్ధంగా జరుగుతుంది అందువలన దేన్ని బట్టి మనుషులు పడిపోయారు ఎలాగూ పడిపోయారు ఆ తర్వాత పడిపోవటానికి శరీరం ఎంతవరకు ఆధారం అవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నాం పడిపోయే స్థితిలో ఉన్నావా నేను చే పడిపోయేదానికి మన మనుషుల్లో మన భావాల్లో మన తత్వంలో ఫలమేముందా అనేది జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం నిర్యాయం సంగతి ఏంటంటే ఆ రోజున పుస్తకాలను బోధించేసి బోధించే రోజుల్లో కూడా విశ్వాస భ్రష్లు అవుతారని ఆత్మజాతం చెప్పాడట మీకు తెలుసు లేఖని భాగం ఎక్కడండి అందువల్ల ఏం జరగాలంటే కేవలం ఆ పోస్టుల బాధ మాత్రమే నిరంతరము బోధించబడాలి వినబడాలి జరిగిస్తూ ఉండాలి నాలుగు అధ్యాయము మొదటి నుంచి చదువుతాం మంచి శ్వాస అహంకారం దూషకులు తల్లిదండ్రుల అప్రీ అంద్రీయులు సజ్జన ఒక్కడన్నా చూడు సక్కిని అన్ని మానేసాయి స్వార్థ ప్రియులు ధనాపేక్షలు ఇవన్నీ వెరైటీలే పడిపోవటానికి ఎన్ని కారణాలే స్వార్థము ఆలోచన చేయటము ధనాపేక్ష బెంకుంలా వగేర వగేర అంతకంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే చెప్పాడు లేవని దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించటము అది వ్యక్తిగతమైన పతనానికి కారణం ఒక వ్యక్తి పడిపోవటానికి మతం పడిపోవటానికి విశ్వాసం పడిపోవటానికి కాదు క్రిసంగం పడిపోవటానికి ఇది కారణం కాదు వ్యక్తి పడిపోవటానికి దేవుని కింద సుఖానుభావం ఎక్కువ ప్రేమించడం దాంట్లో రెండోది గుర్తించవలసిన అతిక్రమించిన సంగతి ఏంటంటే శరీరానికి ఉండే సహజమైన తత్వం స్వార్థంగా ఉండటం స్వార్థమవుతాయి దేవునికంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించడం ఈ రెండింటిని కప్పేర్చడానికి ఒక కీలకమంది కీ అసలు ఏమి పైకి భక్తి కలవారే వెళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే భక్తికి శక్తి ఉంటుంది దానికి శక్తి ఈ భక్తి శక్తి కనబడతా ఉండాలా పైకి భక్తి గలబారే వాళ్ళే ఉంది దాని శక్తిని ఆశ్రయించుకునే వారు అంటే ఏంటన్నమాట వేస్తారు అది తక్కిన వాళ్ళ సంగతి బ్రత దొరుకున్న వాళ్ళ సంగతి విశ్వాసం ఉన్న వాళ్ళ సంగతి పడిపోయే వ్యక్తి సంగతి మళ్ళీ మనం మాట్లాడతాం పడిపోయే వ్యక్తి యొక్క పరిస్థితులు దేని మీద ఆధారపడి ఉంటాయి స్వామి కింగ్ దేవునికంటే స్వకానుభావం అది వ్యక్తిగతమై మనం ఏంటి అంత శని తన సంబంధించి దేవునికంటే స్వఖానుభావం ప్రేమించడం రెండోది చెప్పాను మూడు పైకి దీన్ని కప్పట్టడానికి ఏం పైకి మాత్రమే భక్తి గలవాలి ఉంది దాని శక్తిని ఆశ్రయించకుండా ఈ మూడు భావించిన సంగతులు సత్యం సంగతిని మనం మనం వెళ్ళిపెట్టు ఎందుకంటే అది వ్యక్తిగా పానుగా పడిపోవటానికి చిన్న సంగతి సాధించుకోవడానికి తప్పుకోవాలి ప్రార్థన పోవాలా బయట క్లాసుంది సపోజ్ దూరం పర్షన్ వచ్చింది ఇంకేం పోతాంలే అంటే ఇప్పుడు ఏమైంది దేవుని గడి సొక అనుభవం ఇక్కడ ఎంత పెద్ద విశేషాలకు బాగ లేకపోతే కొంచెం ఇంట్లో బాగలేదు లేదు పనుల పే ఇప్పటికే పోతాంలే అంటే ఏమైంది దేవుని గడుసా అనుభవం ఇక్కడ అసలు మళ్ళీ పిచ్చి అట్లగా పోతుంది మళ్ళీ ఆయన దగ్గర పోక్కడి పిచ్చి లేదు అసలు దేవుని ప్రేమించటమే ప్రభు అక్క ప్రభు అనేశ నిజమైన తత్వం తను ప్రేమించి తన తండ్రిని ప్రేమించాడు కనుకనే సమస్త ఆఖరికి అది నేను ఎంత త్యాగమని మానవ భాషతో వివరించి చెప్పగలిగిన శక్తి సామర్థ్యము నాకు లేదు వాస్తవానికి ఆయన ఏముందో నేను చూడాల ఏం వదులుకున్నాడో నేను ఎందుకు వివరించ ఏముంది ఏం వదులుకున్నాడు తెలుసు మనిషి కోళ్ళు మరణం పొందినందుకు అంటే అర్థమవుతుంది మాట కానీ ఎవరు పొందుతున్నారు దీన్ని మనిషి పొందట్లా సృష్టికర్త పొందుతున్నట్టు ఒక సృష్టికర్త మరణం పొంది ఎవరి కోసం అంటేనో నీ ఇష్టం నేను వ్యక్త పూర్ణ హోమములు పాప పరిహారం బలు మరేం చేశాను సార్ నీకు ఇష్టమైనది దానికన్నా ఒక నాకు శరీరం అమర్చింది నిష్టమైన ఇష్టమైన శరీరం అమర్చిన తర్వాత నీకు నువ్వు కోరుకునేది ఏంటి ఈ దేవునికంటే సుఖానుభావం ప్రేమించాడు మనుషుడు ఇంక ఎక్కడ దేనికి కాల్సడతాడు నేర్చి సార్ చిన్న షాకు దొరుకుతుంది దానికి అర్థం అనేవాడు ఏం షాకులు కొరకే వెతికే మనుషులు అంటారు దానికి సార్థనే కాకుండా ఆరాధన బాగకుండా దేవుని పార్టీ కార్యక్రమాలు జరిగించకుండా నిజ జరిగించకుండా ఏమైనా కానీ కొంచెం సాధ పెరికిందని ఛాన్స్ దొరికిందంటే నేను దానివల్ల చేయలేదులే దానివల్ల చేయలేదులే దీనివల్ల అది జరిగిందిలే దానివల్ల దీనివల్ల చెప్పుకోవడానికి ఏం లేదా ఎదుగుతుంది అంటే ఎక్కడున్నాడు అనమాట పడిపోతుల్లో దొల్లుతున్నాడు అన్నమాట కాబట్టి దేవునికైతేభవం ప్రేమించడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి మనలో ఎక్కువ మందికి ఉండే దుర్గుణమతి మనం వ్యభిచారులం కాదు దొంగలం కాదు దోచుకునే వాళ్ళం కాదు లేకపోతే మనుషులు చెప్పుకునే పాపాలు చేసే మనుషులంతా పడిపోవటం కాబట్టి ఇప్పుడు ఒక వ్యబాయారి పడిపోయింటే మామూలుగా వ్యభిజారికి సంబంధించినవి కాదు బద్దంగా దోచుకునే వాళ్ళు పడిపోదంటే వేరే దేవుని పరిస్థితులు అడ్డబెట్టిపోతారంటే దేవుని కంటే సుఖానుభవం ప్రేమించు ప్రేమించడానికి మనస్ఫుల పెంచుతుంటదే షాక్ వెదులుతుంటే పడి పరిస్థితిలో ఉంటున్నాడు నేను బాధ్యత అడ్జస్ట్ కాస్ట్ కాస్ మీరే మాట్లాడతానికి అది మనకు ఫలితాన్నత ప్రశ్నించే మన బలహీనత అని ఒకళ్ళు ఒప్పుకుంటే అదేంటంటే దేవునికంటే సుఖానుభవం ప్రేమించే మన ఆత్మసంబంధమైన స్థితికి కారణం కాదు దాన్ని నువ్వే మలుపన్ను తెలిపి తిప్పి చూపించినా కూడా దాని అర్థం అదే మరొక అర్థం లేదు అంటే ఏమన్నమాట పడిపోయే అది కదా రెండు స్వార్థపరిశు అయిన సంగతి నేను వివరించలేదు మీకు మనుషులు స్వార్థి ప్రియత్వానికి దేవుని స్వభావానికి బద్ధ విరుద్ధమైంది అది రెండు పసుకం దేవుడు స్వార్థపరత్వానికి దేవుని స్వభావానికి పసుకదు కారణమేమి దేవుడు స్వార్థపరుడు అయితే ఇక మనుషులకి ఏం గతులు ఉండవు గతులుండవు ఇక మెదతా స్వార్థపరుడు అయితే గతులుండవు ఆయన నా మాట మీరు నన్ను కాదన్నావు నీళ్ళు ఎవరుండనుకున్నావు నన్నే ధిక్కరించాం కాబట్టి నా న్యాయం కరెక్టే నేను వెతికిస్తే ఇంకా గమాను అడగట్లేదు అసలు దాని స్వభావానికి స్వార్థపరం అనేది వ్యతిరేకమైంది స్వభావం వేసిన దానికి ప్రతిరూపం ప్రత్యక్షమైన సాక్ష్యం ఉండదు అని చేసే కార్యక్రమాల్లో మనం మనం చదివే రెండో తొమ్మిది ఎనిమిది తొమ్మిది మళ్ళా జ్ఞాపకైనా మీరు మన ప్రభాని యేసుకృష్ణ యొక్క కృపను తెరిపిదురు కదా ఆయన ధనవంతుడు అయ్యింటి స్వార్థం ఆడ మీరు తన దారిద్ర్యం వదన్నా ధనవంతుడు కావడానికి మీ నిమిత్తము దరిద్రు అయ్యంటే దైవ స్వభావంలో స్వార్థం లేదు దేవుని దేవుళ్ళలో కానీ దేవుని కుమారుల్లో కానీ అంటే దైవ లక్ష్మ స్వభావంలో స్వార్థం లేదు ఎప్పుడైనా స్వార్థాన్ని ప్రేమగా ఆలోచించేటం ప్రారంభించాడో దైవ లక్షణాలకు మనుషులు దూరం అవడానికి పూలు కొన్నాడు కనుక పడిపోయేదానికి అది మళ్ళాడన్నమాట అప్పుడు ఏం ఏం జరగాలి నీ కార్యం వలన ఎదుటివాడు బాధపరచబడి ఎదుటివాడు సాధ్యమైనంత వరకు లాభం మేము దత్తి లాపని కాదు అని అర్థం మేమనకి భిన్నంగా ఒకరి పురికల్పమంటాదు మేమల్లో గతులు దాటకుండా లాభమే దేవుని యొక్క దేవుడు మనుషులు లేపాలని ఆయన హద్దులు దాతాడా స్వభావం మార్చుకుంటాడా అద్దే అది కుదరుతాడు అందుకే అది గిట్టుబడ్డా ఆయన స్వభావం లోపల మనుషులు లేపాలనుకో స్వభావాన్ని దాటి లేపడం కృష్ణప్రభు దేవుని హద్దులు దాటి లేస్తాడా లేపడం హద్దుల్లోనే లేప కాబట్టి కాబట్టి స్వార్థం లేకుండా మనుషుల్ని లేపుదామంటే మళ్ళీ అప్పుడు నియమాన్ని తప్పి స్వార్థం నేను చెప్పేది మీకు అర్థమైంది నిమ్మంతా పుస్తం చూపించడం ఎలాగే తెలిసిన ఆత్మ కలిగించే ఐక్యత కాకుండా ఐక్యత కావాలని కోర్త అంటే ఆత్మ కలిగించే ఐక్యత కాకుండా ఐక్యత కావాలని కోర్త బైబుల్ చదివిస్తే తర్వాత చెప్తాను వెళ్ళిన సంగతి తీసు చదువు చెప్పేసి ప్రశ్న ఒకటి కాబట్టి సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడు కాబట్టి కలిగించేది ఎవరు ఆత్మ ఆత్మ అది ఐక్యత ఎవరు కలిగించాలి నువ్వు కలిగించకూడదు అది గుర్తు పెట్టుకో మొత్తం పాయింట్ నీవు కలిగించితే నీ శరీరం బట్టి కలిగిస్తావు అప్పుడు నీ స్వార్థం కనపరుస్తావు నీ బంధుత్వమో నీ పరిచయమో నీ అభిమానమో లేకపోతే నీకు నీ దగ్గరకు వచ్చిన రికమెండేషను లేదో మా దగ్గర అది నే మనం దొరుకుతుంది మరి ఆత్మకలిగిన స్వార్థం అదే నేను చెప్పింది ఇప్పుడు ఆత్మకలిగిన స్వార్థం ఏమైంది ఇంకా దాంట్లో శరీరం కలిగించి ఖచ్చితంగా ఉంటుంది శరీరం ఆత్మ ఐక్యత కలిగించితో స్వార్థం ఉంటుంది ఆత్మైక్యత కలిగించి స్వార్థం ఇప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతను ఎలా కాపాడుకోవాలి అనేది అది ప్రాముఖ్యమైన చెప్పారు కదా అంటే ఒక దాంతో సమాధానం కదా ఒకరితో సమాధానం కదా సమాధానంగా పోవాలి అందరితో సమానంగా సమాధానంగా ఉండాలనే మహాదేవుని యొక్క ఉద్దేశం కానీ నీమంతకు సమాధానం ఇష్టపడ్డాయన ఫిబ్రీలకు పరిణాజం మీకు తెలుసు అందరితో సమాధానమును అన్న తర్వాతనే పరిశుద్ధతయు కలిగించుటప్పు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుత్వం కాబట్టి అందరితో సమాధానం పెట్టేటప్పుడు పరిశుద్ధత లేని సమాధానం అనుకో ఇప్పుడు అంటే ఆత్మకలిగించవచ్చు కాదన్నమాట అది ఆ సమాధానం లేఖనాలు ఇచ్చే ఏరియాలో సమాధానం లేఖనాలకు అనుకూలమైనా కాకపోయినా సమాధానంగా ఉందాము అనే ఒక భావన అది స్థం కలిగించు లేఖనానికి అనుగుణంగానే హద్దుల్లోనే మనం సమాధానంగా ఉన్నాము అనేది ఆత్మకలిగించి ఎప్పుడు ఆ పాయింట్ మీకు ఎక్జాటుగా అర్థమైందని నేను అనుకుంటున్నా కనుక మనము పడిపోని పరిస్థితులు ఉండాలంటేనే శరీరము పనిలో ప్రమేయం ప్రమేయం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి శరీరం యొక్క ప్రమేయము దాని హద్దులు ఎంతవరకు ఉండాలి ఇప్పుడు ఇవి నాకు ఒక పరిస్థితితో ఏకీపించాలని నీకు లేదు మనసు లేఖన ప్రకారం జీతుల్లో ఉండాలంటారు కానీ ఇంకొక నా నేను వచ్చి రికమెండ్ చేశా ఈ సంగతి మరేంటి నా మాట కాదని లేకుండా అంగీకరించబోతాడు ఇప్పుడు అప్పుడేం చేసావు అన్నమాట ఆత్మ కలిగించే క్రితం ఆలోచించేలా నేను చెప్పే మాట ఆలోచించేస్తాను అది పడిపోయే స్థితి ఒక వ్యక్తి పడిపోయేదానికి అది ఒక అయితే పడిపోతున్నాడు తెలుస్తాడు అంటే తెలియదు ఆత్మను కూడా తెలియదు పడిపోతుంది కారణం ఏంటి శరీరం యొక్క కొలతను చూశాడు కానీ ఆత్మకోలత వాళ్ళ కోసం ఆత్మకౌలతం అంగీకరించడుగా ఇంక పడిపోయేది అక్కడ ఉంది ఆత్మతో కొలతను చూశాడు అంగీకరించడుగా లేదులే బ్రదర్ మనం కాదు అంటారుగా ఆత్మ కొల అన్ని అలాంట అందువల్ల ఎప్పుడు నీ శరీరము కొలత కాకూడదు సహవాసానికి లేకపోతే సాహవాసం నుంచి దూరం అవుతాయి శరీరం కొలత కాకూడదు అభిమానం కొలత అంటే ఆత్మ కలిగిన సైకితే ప్రధానమైన పాల యొక్క అలాగైనప్పుడు ఏం జరుగుతుందంటే ఇతను పడిపోయేదానికంటే నిలబడి నిలబెట్టడానికి అవకాశం బుజుడు నీల ప్రవాహం ఉంది మనిషిని కొట్టి కాదు నేను దూకి తీకమనేది నాకు చేత అయినా కాదు నాకు శాత కాదు ముందు నా చేత రాదు ఒక ఏతొచ్చినా అది ఆ కరెంటు దెబ్బకి సామర్థ్యం నా దగ్గర నా రక్షించాలా ఏం చేయాలా రక్షించాలంటే ఇంకొక రూపం కానీ అతను లాగాలి అతను లాగాలని వెళ్ళిపోతే నేను చెప్పేది నీకు అర్థమేంటి కాబట్టి హద్దుల్లో కార్యక్రమాలు ఫ్యామిలీ డైరెక్షన్స్ ఉంటాయి ఒకటి కండ్లారమ్ముడు మునిగిపోతున్నప్పుడు అందుకు వచ్చేది ప్రసాద్ గిరిజను తెలుసు కాదు పెద్ద సహోదరులు పెద్ద ప్రభులకి వచ్చిన అన్న తమ్ముళ్ళు కాదు కాదు వేరే అన్న తమ్ముళ్ళు వాళ్ళు తెలుసు వేరే వేరే అహంసంత తర్వాత గిరి తమ్ముడు ఎదుటికి వెళ్ళాడు అన్న చూడటానికి వెళ్ళాడు బావిలోకి వెళ్ళాడు బావిలోకి వెళ్ళిన తర్వాత తిరిగాడంటే తిరిగాడంటే కసేపుదో అయిపోయిందంట రే గిరి వచ్చే రా తొందరగా అన్న ఆఖరే ఒకసారి చుట్టా నేను ఎంత పోతున్నాను అని అంట పోతాను పోయాడు ఆఖరి చేస్తా ఇది అయిపోయినా కొంచేస్తానన్నాడు పోయినా ఫిట్ వచ్చేస్తాను ఫిట్తో చేసేటప్పటికి తేలిపోతాడు కళ్ళ ముందు ఏం చెప్పాయి ఇతను హేత నేర్చుకున్నాడు అరవట మాత్రమే చేశాడు కానీ ఇంకేం చేశాడు ఇంకేం చేశాడు అని తెలియదు ఏమనిసో సాయం లేకపోతే తప్ప మునిగిపో అలాగే కళ్ళారాడు మనసు వచ్చాడు ఇంకోటా ప్రత్యక్షంగా జరిగింది సంగతి ప్రిషు ప్రభుత్వ సంఘంలో ఇది కథ కాదు మన శ్రోతర్లే వాళ్ళు నేనే బాసించా వాళ్ళిద్దరికీ మసా అవునా అంటే ఇప్పుడు చెప్తున్నాను నీకు చేత కన్నప్పుడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు మీ చేయడానికి చేతనా కథ అయితే చేయి కాటు ప్రయత్నం చేసి అతను రాగాలని నువ్వు బాగొద్దు జాడపతి పోయి ఉంటే పోయి ఉండడం అసలు పోతున్నాడు గ్యారంటీ పోయి అసలు బాగాలేదు ఎక్కడ జాతర కాదు కదా ముందు ఎక్కడ సంగతి అందువల్ల నీవు నీకు సాధ్యం కాకపోతే నువ్వు బాగుంటున్నట్టు ఇంకో రావాలని ప్రయత్నం చేయాలి అప్పుడు దేవ జ్ఞానం ఆటోమేటిక్గా హద్దులు తీసి పెట్టేశాడు అది హద్దుల్లో కరెక్ట్గా నిలపాడు మహాదేవుడు అలాగుంటాడు ఎవడుని నశింపన్న నిశ్చయింపక ఎవడు నశించే ఇష్టం ఉండదు కానీ ఏం చేయకూడదు జానే ఉంటాడు ఎవడు నశించడానికి ఇష్టం లేదు కానీ నెలకొండదు ఆయన నేనేం చేసేది పాపంతో బొత్తు పెట్టుకోలేకపోతేనే నేను హద్దుల్లోనే ఉంటాను న్యాయ దేవుడు కదండే సర్వశక్తిని ఏమని చేయగలంటే నా సర్వశక్తికి నా స్వభావం హద్దు నా స్వభావాన్ని దాచి నా శక్తి వినియోగించి బట్టానికి కుదరత నేను దేవుడిని నేను మనిషిని అయితే ఏమని చూసి నీకులాగా నేను దేవుడిని అయిపోయింది అందువల్ల నేను మీ సంగ సంగతి ఏంటంటే పతనము మూడు రకాలు మూడు స్టేజీల్లో ఒకటి వ్యక్తిగతమైన పాత్రం రెండు విశ్వాస భ్రష్టత్వం నాలుగు సంఘమే పాతనము ఒక్కరోజుల్లో జరిగే కాదు తెలుస్తున్నట్టు జరిగే కాదు తెలుసులో మనుషులు మెలు మేలుకుంటుంటాడు అయితే ఒక పరిశుభాత్మ ఏం చేసిందంటే క్లీన్గా సంఘ తగ్గేపేశాడు చెప్పకుండా మానేలా దేనికి ప్రశ్నలు అవుతారంటే మూడు ప్రత్యేకమైన సంగతులు తక్కి నేను వదిలిపెట్టేసి మూడు ప్రత్యేకమైన సంగతులు చెప్పలేను ఏమేంటి మొట్టమొదటి స్వార్థ ప్రియము రెండు దేవునికంటే సుఖానుభవం ప్రేమించటము మూడు వేషం పైకి భక్తి లాగా ఉండి భక్తి లేకుండానే భక్తి లాగా యొక్క శక్తిని ఆశ్రయించకుండా జీవించటము మనుషుల శక్తిని అనుబడి పడిపోతాడు నిజేదర్థమవుతున్నాయి ఎట్టబడిపోతారో జనం వ్యక్తి ఎత్తబడిపోతాడు అది జనాలు అందు వ్యక్తుల్లో అందులో ప్రత్యేకించి విశ్వాసంలో గట్టికి నిలిచే వాళ్ళు పడిపోయే తీరది తక్కిన వాటిని వదిలిపెట్టిస్తున్నాను ఇప్పుడు మీకు మొదటి తిమ్మతి నాలుగు అజము ఫర్స్ దాత్ లైక్ వర్తమానము మరొక సంగతి తెలియజేస్తుంది వర్తమానం ఇది ఆత్మ ఆత్మ తాళి చెప్తున్నాడు ఇది విశ్వాస భ్రష్టత్వము ముందుది వ్యక్తి యొక్క ఇది విశ్వాస భ్రష్టత్వం క్యారెక్టర్ కోల్పోయిన ఇప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాడు ఈ క్యారెక్టర్ లాపెట్టి విశ్వాసం ఏ కలిసింది నిలవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుద్దంటే పరిశుభాత్మం చెప్పేశాడు ఆ దేనికి బ్రస్టులు అంటే చెప్పాడే నిందుకు బ్రస్టులు అవుతారు ఆ భద్రికలు వాసవే బండిన మనస్సాక్షి గలవారు అంటే మనస్సాక్షి దెబ్బతింటే కానీ రాష్ట్రాత్వం రావడానికి అవకాశం ఉంటుందా మనసాక్షి పనిచేసేంత వరకు కొంచెం లేపడానికి బతికించడానికి తట్టడానికి పురుగల్పడానికి అవకాశం ఎప్పుడైతే మనసాక్షి భ్రష్టత్వం పెట్టిందో అవి మనసాక్షి మన దోషారోపణ చేయటం మానేసిందో వాత వేయబడిందో అదన్న మార్జి చేయట అప్పుడు ఏం చేస్తారంటే అబద్ధాన్ని చెప్పడానికి వెనకాల మనుషులు అబద్ధాన్ని సత్యమని చెప్పడానికి విని ఇంతేం లేదు ఆ బద్ధమే సచువలాగా కనపడత అంటాడు ఎందుకంటాడంటే నువ్వు మన సాక్షి చచ్చిపోయింది మన సాక్షి చచ్చిపోయినాడు ఏం మాట్లాడాడు ఏం ఏముంది అంక ఏం లేదు అసలు మనసాక్షిని శుద్ధీకరించడమే కృష్ణప్రే రక్తమే పని కరెక్ట్ మనసాక్షిని శుద్ధీకరించడం క్రిష్టి రక్తంలో పనేనప్పుడు మనసాక్షి నిరంతరము శుద్ధీకరించబడుతూ నాడు ముందనుకో రక్తం చేద్దా శుద్ధీకరించబడినప్పుడు ఫ్రెష్గా ఉంటాడు మనసాక్షి దోషారోపణ ఎక్కడ దోషమో దోషం ఆరోపిస్తూ ఉంటుంది దోషం ఆరోపించినప్పుడు తను దోషని తెలుస్తూ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు మనసాక్షి దోషారోపణ మానేసి ఏం చేస్తాడు అది చేసేది రైతు అనుకున్నప్పుడు ఏం చేస్తాడనమాట మనసాక్షికి సంబంధం లేకుండా చేసేది రైతు అనుకుంటే అబద్ధం చేస్తాడు కారణం ఏమేంటి ఆ అబద్ధతలు వాత వేయబడిన మనసాక్షి కలవరా అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ బాబు ఇది చేయొచ్చు అది చేయకూడదు ఇది పోతే అది కొడదు రెండు రూల్స్ అది కొట్టకూడదు అంటాను అది అంటే నీకు తెలీదు అలాగే అంతేలా నాకు తెలియదు కాదు నా గ్రంథంలో చెప్పేసి అని చెప్పిస్తా గ్రంథాన్ని బయట నో కాంప్రమైజ్ అందువలన గ్రంథాన్ని బయట అనే కార్యక్రమంలో నీవు జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఈ భ్రష్టత్వము నీకు ఈ భ్రష్టత్వము ఎదుటి మనిషికి జరగకుండా చేయటానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ముందుగా చేసి పెట్టాడు మహాదేవ్ సలహా ఇచ్చి పెట్టాడు రెండవ తిమ్మది జరగకుండా ఉండాలని తేల్చాల నాలుగో అధ్యాయం రెండవ తిమ్మది ఇంతకుముందు మూడో అధ్యాయం చదివా ఇప్పుడు నాలుగో అధ్యాయంకి వచ్చిన తర్వాత రెండవ అధ్యయం నుండి నాలుగు రెండు ఏం చెప్తుంటాడంటే నువ్వు మాత్రం ఒకటే పని చేయి ఏం చేసినా అదే చెయ్యి ఏం వచ్చినా అదే చేయి అంతే సంగతే వాక్యమును ప్రకటించు ఇంకేమి దేనికి రిసార్ట్ అవ్వదు అంటే ఏమన్నా మంచి ఇంకొక రకంగా నేను పరిష్కారం చేయటానికి ఆలోచించద్దు వాక్యమని ప్రకటించము సమయం ముందునో అసంబద్ధం ఉందని ప్రకటిపెడు గుర్తుపెట్టుకో అచ్చేసేటప్పుడు చెప్పాడు ఏంటి అదొకటి ఉంది పెద్ద మళ్ళీ లేనిపోయినకోవాలి సంపూర్ణమైన దీర్ఘశాంతం కావాల దీర్ఘశాంతం అంట అబ్బాయి నేను ఎవడైనా నశించిపోకుండా ఉండాలా దీర్ఘశాంతం పడుతున్నా నీవు కూడా బోధించేటప్పుడు ఖండించేటప్పుడు వాడు నశించిపోకుండా ఉండేటట్టు మాత్రం బోధించి ఖండించాలా నీ ఖండింపు వల్ల తెగి పడిపోవటానికి వీళ్ళ ఆ సంపూర్ణమైన దీర్ఘశాంతం అవసరం ఎందుకంటే నాది సంపూర్ణమైన దీర్ఘశాంతం నా పాలిటీ అది నీకేందుకు ఎవడో నశింపవనని ఎస్టైన్ తోట అందరు మారుమనిషుకుందని కోరుతూ దీర్ఘశాంతం నేను కలిగి ఉంటే నీవేంటూ దీర్ఘశాంతం రాకుండా బెంతేసి ఒక తిక్కడబడి అతన కాబట్టి సంపూర్ణ నన్ను దీర్ఘశాంతం ఏం కలిసి ఉపదేశించి ఖండించము గద్దాము కాబట్టి ఉపదేశించేటప్పుడు దీర్ఘశాంతం కనబడాల ఖండించేటప్పుడు గద్దించేటప్పుడు బుద్ధి చేసేటప్పుడు కూడా బుద్ధ శాంతమే ప్రత్యక్షిం ఇప్పుడు లేకపోతే క్రిష్మ సంఘం పడిపోవటానికి దోహదం అవుతా ఉంట సంపూర్ణమైన దీర్ఘశాంతం ఖండించు పెద్ద దీంట్లో సంఘం పడిపోవడానికి కింద కారణం చెప్పారు ఎందుకనగా జనులు హితబోదలు సహింపక దొరగ చెవులు గలవారే తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బాధకం తమ కొరం పోగు చేసుకొని సత్యానికి చెవి కల్పన కథల వైపు తిరిగే కాలం సంఘ భ్రష్టత్వానికి కారణం ఏంటి మనుషుల సత్యం మీద చెవిదట్టలేని పరిస్థితి ఉంటుంది సత్యాన్ని చెవిదట్లేనప్పుడు సంఘం భ్రష్టత్వం అంటాడు కాబట్టి వ్యక్తి గురించి మాట్లాడాము విశ్వాస గురించి మాట్లాడాము ఇప్పుడు జనులు గుంపుగా సంఘంగా హితబాధలు సహించేటప్పుడు దర్భతివులు అలవే కొన్ని తప్పుడు అలవాట్లు మన వాళ్ళ మంచిలో ఉన్నాయి ఉదాహరణకి తప్పుడు అలవాట్లు అంటే మతశాఖల్లో అధికారులు క్లెర్జీ అండ్ లైటీ అంటేంటి మతాధికారులు మతము అనుసరించేవారు అని రెండు భాగాలు ఉన్నాయి క్రీస్ సంఘంలో అది ఉండకూడదు కరెక్ట్ మనమందరము యాజకులమే కరెక్ట్ రాజులని యాజ సమూహంగా దేవుని సుత ప్రజలుగా మనం చేసిన నాకు వాస్తవం అందును బట్టి ప్రతివాడు ఆ చిన్న పెద్దో అందరూ ఏదో పని సంఘంలో నడిపించే కార్యక్రమాల్లో జరిగించే పనిలో చేయాలి అనే ఒక తప్పు సిద్ధార్థం ఉంటుంది అది తప్పు సిద్ధార్థం గ్రంథం చెప్పలేక ఎవడో ఒకడు అర్ధరహితమైన వాడు చెప్పాడు అర్ద్రహితమైన వాడు చెప్తే ఈయన నడిపించి నిలబడ్డాడనుకో అందరు సంఘంలో పాలు చెప్పాలి కదా కాబట్టి ఎప్పుడొకసారి వచ్చిన ఆయనకి నేను పలాంతమంటే ఎవరికి నేను ఉదాహరణ ఏమి ఎందుకు ఇస్తున్నామంటే సంఘంలో అందరూ సమానం కాబట్టి ఆయన చేయాలా అంత బుద్ధిహీనమైన ఒక అబద్ధపు డాక్టర్ని సంఘంలో ప్రవేశపెట్టింది అమాయకులైన అంటే తెలుసును అని దైవ నిమో తెలియని మా మనుషులు అన్న జరుగుతుందా అందరూ పాలు పొందాలా అనేది దైవుని యొక్క ఏర్పాటు కాదు అందరూ పాలు పొందాలనేది మీ యొక్క ఏర్పాటు కారణం ఏమంటే మహాదేవుడు తన జ్ఞానంలో విడివిడి చేసి పెట్టాడు ఎవరేం పాలు పొందాలో కూడా చేస్తాడు స్త్రీ పురుషుడు బ్యాగం మాట్లాడు అందరూ క్రిస్ట్ చేసినందు దేవుడు స్వీకరించిన వ్యక్తులే స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ సున్నతి పొందిన వారే అంటేంటి అందరూ శరీరత్వంతో కొన్ని స్వభావాన్ని విసర్జించేటట్టుగా బాక్తస్ పొందినప్పుడు సున్నతి పొందినవారే ధర్మశాస్త్రంలో ఉండేలాంటివి కొత్త నిబంధనకి సంబంధించినట్టుగా ఆనాడు నిబంధన కేవలము యూదుల్లో పురుషులైన వారికి మాత్రమే సంబంధించింది నిబంధన దానికి సున్నతి దానికి నిబంధనలు పొత్తుకుంటే కొత్త నిబంధన తర్వాత సంగతిని రద్దు చేసిన మహాదేవుడు దానికి వదులుగా దాని స్థలంలో నిబంధన గుర్తుగా బాప్తను ఏర్పాటు చేసి పెట్టాడు అపోషణ నియమం ప్రకారమే విశ్వాసానికి లోబడి బాప్తృష్ణం పొందిన స్త్రీ పురుషులు బేధం లేకుండా మీరు నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయము ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశములు రాజులను యాద సమూహమును పరిశుద్ధమైన జనమును దేవుని సృతైన ప్రజలై ఉన్నది కేవలం పురుషులకు సంబంధించింది అందువల్ల క్రిస్తుప సంఘంలో స్త్రీ పురుషుల ఏకంగా ఉన్నా పరిశుద్ధాత్ ఏం చేశాడంటే పురుషుల మధ్యలో స్త్రీలు మాట్లాడద్దు అన్నాడు అంటే ఏమన్నమాట అందరి సమాన్ లేక మరి స్త్రీలు మాట్లాడే తత్తే స్త్రీలు మాట్లాడిన ఒక కొత్త బాకని చెప్పారు దాన్ని మాత్రమే ఆ పోస్టుల బాక్స్లో కానీ సంఘంలో అని చెప్పాడు కానీ అందరి సమాన్లే కాబట్టి అందరికీ అందరూ నడిపించమని ఇంకొక కొత్త బాట అందరు సమానం లేనప్పుడు స్త్రీలు ఎందుకు అని చేశారు అందరూ సమాధులే కదా ఆయన వాక్యం చెప్పింది తక్కినందరూ ఏమని అని చెప్పింది వాక్యం తక్కిన వాక్యం నీకు తెలియకు బాని చేసాను వాస్తవానికి జరిగిన సంగతి ఏమంటే నీకు తెలియకుని చేసిన సంగతి కారణం ఏమంటే ఆత్మ సంబంధమైన కార్యములు జరిగించడానికి నడిపించడానికి ఆత్మసంబంధములు వ్యక్తులే ఉండాలి శరీర సంబంధమైన కార్యములు జరిగించడానికి నడిపించడానికి కూడా ఆత్మలో ఎదిగిన వ్యక్తులే ఉండాలి పరిశుద్ధాత్మకులు అందుకని సంఘంలో ఏం చేసిందంటే ఆయన భౌతికమైన కార్యములు జరిగించడానికి ఆత్మసంబంధ శరీర సంబంధమైన కార్యములు నెరవేర్చడానికి కూడా ఆత్మసంబంధంగా ఎదిగిన వారే కావాలి అనుకున్నారు అందుకే పరిచార కూడా ఏర్పాటు చేయబడటం జరిగింది చదువు కావాలంటే ఏది బట్టడానికి ఎవడబడది చేయమని జీయమని గ్రంథం చెప్పాల అపోష కార్యములు ఆరు అధ్యాయంలో మీరు చెప్తారు అందరూ సమానం లేదు రోజులు అపో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు వాస్తవం కానీ ఈ తప్పు డాక్టర్ను క్రీస్తు పప్పు సంఘాలు అందరూ ప్రత్యేకంగా మనం ఉండే దాంట్లో జొరబడి ప్రభుత్వం చేస్తా ఉండే జరగకూడదని అపోషలకాయ మారా వచ్చాయి శిష్యుల సంఖ్య పరిస్థితి మేము దేవుని వాక్యము బోధించమాని ఆహారం పంచి పెట్ట ఇష్టం కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకుని మంచి పేరు పొందినోడు ఉండాలా ఆత్మతో ఉండాలా జ్ఞానంతో ఉండాలా మంచి పేరు పొందినోడో మేము వారిని పరిగెరుస్తామా కాబట్టి మొట్టమొదటి అరేంజ్మెంట్ ఏంటో తెలుసిన వచ్చింది కిందసూపు చూశారు భోజనం విషయంలో ఎక్కువ తక్కువ జరుగుతున్నాయి సమస్య పరిష్కారం కావాలి ఎవరు చేయాలా బ్రేటర్ ఛాన్స్ ఇస్తే కానీ కాదు ఎవడు ఆత్మతో జ్ఞానంతో ఆ తర్వాత మూడో సంఘాలు చెప్పి మంచి పేరు ఆత్మతో ఉండాలి జ్ఞానంతో ఉండాలి మంచి పేరు కలిగి ఉండాలి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫస్ట్ బెచ్ అప్పుడు ఇప్పటికీ నింపిస్తాం లేదా ఎవరు పడతాడు జీవని ఎవడు చెప్పండి నీకు కాబట్టి ఈ బ్రదర్కి ఆ బ్రదర్ చేస్తాడు ఈ బ్రదర్ చేస్తాడు బ్రదర్ చేస్తాడు ఆ బ్రదర్ చేత ఏదో ఏం చేశారు ఎవరు చెప్పాడు అడి సంఘం వృద్ధించే ప్రారంభమైంది స్థానిక సంఘాలు విస్తరించిన ప్రారంభం అయిపోయినాయి స్థానిక సంఘాలు ఏర్పాట్లు చెప్పారు ఎవడబట్టి అడిగారు తిరుమతి మదరి పత్రికలని మొదటి మొదటి మూడో వచ్చాయి పెద్ద పని అపేక్షించున్నాడు అన్నమాట దగ్గర అసలు లక్స్ మనం ఈ సోడ్ లేరు కదా నాకు నేను సాలినోడ్ కాదు తీసుకున్నా నేను దాని సాలినోడు కదా ఒకడు ఒకసారి వాడానుకో చాలట్టే ఎందుకు కనీసం ఇంకొక లేకపోతే ఈ సార్ నోటే లక్క లక్ష దాని సెట్అప్ పెదే ఒకరికంటే ఎక్కువ మంది ఉండాలి పెద్దలు ఉండాలి కానీ పెద్ద ఉండకూడదు ఏంటి పెద్ద అధ్యక్షుడు కాబట్టి ఉండడానికి వీల్లేదు ఒక సంఘం ఇద్దరు ఉండాలి కనీసం అప్పుడు ఆ మాటకి సరిపోతాయి ఇద్దరు పేరు పది మంది అయినా ఉంచుకోగలిగి ఉండొచ్చు క్వాలిఫై అంటే ఆ లెవెల్లో ఉండేవాళ్ళు ఉండాల అది వచ్చింది సార్ ఏం చేయాలి వాళ్ళంటారని చెప్పాడు ఏం చేయాలి వాళ్ళు ఏం వాళ్ళ పని ఏంటో చెప్పాడు ఐదో అధ్యాయం మొదటి పేపర్లో కొత్తగా వచ్చాడు ఒక చదువుకున్న ఆయన తప్పకిద్దాం అనుకునేది దైవనీయమం కాదు చదువుకునేవచ్చు లేకపోతే కలెక్టర్ ఉద్యోగం కావచ్చు క్రీష్ సంఘంలో రావచ్చు ఆయన కరెక్టర్ గారు అండి జిల్లా అకౌంట్స్ అని ఆయన చేతుల్లో ఉండే మహా మహాన్ బావుడు క్రిష్ప వచ్చాడు ఇప్పుడు ఆయన చేతులు డబ్బు కాదు కాదు అంటే ఆయన కరెక్టరే వస్తాం కాదు కాకుండా కాకుండా మళ్ళా ఇప్పుడు శరీరం చేసే గొడవలు అన్నమాట ఇదంతా శరీర స్వభావం అని చూసి అప్పుడు చెప్పేసి రండి సంగతి అధ్యక్షుడు దుర్లాభాన్ని అపేక్షించే దానికోసం కాకుండా మనిస్తాను నీ మధ్యన దేవని మందను మీ మధ్యలో ఉండేదాన్నే దానిపైన ఇంకా నీకు అధికారం ఉండదు స్థానిక సంఘంలో అప్పుడే స్థానిక సంఘం దాటి ఇంకొక ఇంకొక స్థానిక సంఘం ఏ రూపమైన అధికారం ఉండదు మీ మధ్య మందును పై విచారణ చేయొచ్చు దాన్ని కాయి పై విచారణ జరగాల కాగితం జరగాల కాపుడి కాప కాయటవాడు ఆయన ఫాస్టర్ ఆయనే బిషప్ ఆయనే సంఘపద్దాం ఇది దేవుని సిస్టర్ అయితే తగిన లక్షణాలు లేని వాడిని పెట్టద్దు అంత మళ్ళీ స్థానిక సంఘంలో ఏమైనా పరిచయాలు చేయాలి జరిగించాలా ఏమైనా పెట్టాలా మాటకాన్ని పెట్టాలా కలెక్టర్ లాంటిది కానీ పెట్టాలా లేకపోతే డాక్టర్ లాంటివి ఒక పెద్ద ఉద్యోగిని పెట్టాలా లేకపోతే ఇంజనీర్ అవడైనా ఒక కెస్ సంఘంలో వచ్చి ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఇంజనీర్ వచ్చాడు ఆయన అప్పగించదు చెప్పాడు పరిస్థితి ఆత్మహత్య ఇది నా ఏరియాలో మీరు మాట్లాడొద్దానంటే పరిస్థితులు నీకేం అప్పులేదు ఇక్కడ ఎక్కడ చదువుకు లేనోడు చదివాడే విద్యలేదు ఎక్కువ కానీ నమ్మకస్తుడు తన నమ్మకస్తుడు తన భార్య నమ్మకస్తురాలు తన బిడ్డల నమ్మకస్తున్న నమ్మకస్తున్నా బదుగుతున్నారు బదుగుతుంటున్నా అంటున్నాడు ఇంకెవరు కదా నా ఏరియాలో అబ్బాయితే నేను చెప్పుకునేవాళ్ళు వెళ్ళు నీ వానం తీసావు కడబడి చెప్పి కోసం నెక్స్ట్ మొదటి మొత్తం మూడవ అధ్యాయంకి వచ్చి మాట నుంచి వెరైటీ చెప్తా ఉన్నాడు కాబట్టి అనేది నిర్ణయించేది నీవు కాదు ఆ బ్రదర్ని సందపడమని అండి ఏ బ్రదర్ని ప్రార్థన చేయమనండి ఏ బ్రదర్ ఆయన నడిపించగలిగిన వాడేనా నువ్వెవడో కాకపోతే అధికారం ఇచ్చానికి నీకెవడ ఇచ్చాడు అధికారం ఇవ్వాలి చదువు కావాలండి పడిపోకున్నట్లు అది ఆయన పేరు సంగతి పెద్దల సంగతి ఇదిగో పరిచారకులు సంఘాల పరిచారకులు ఎవరు ఉండాలా ఎవరి దండా పెట్టాలా లేకపోతే ఎవరు బలాలు జరగదు ఎవరికాయ ఎవరు చేయాలా అలాగే పరిచారకులు మాన్యులయ్యండి మాన్యులయ్యండి మంచి పేరుగా అయ్యింది రెండు మనుషులు లేను డాడు హృదయాలు లేను రెండు నాలుగు లేను డాడు అయ్యండి తాగుబోతి కాకుండా ఉండేవాడు అయింది ఏదన్నా లాభం వచ్చిందా ఎక్కడనా అని దానికోసం అపేక్షించేవాడు కాకుండా ఉన్న వాడు అయ్యండి విశ్వాస మార్మనంటే అపోతుల బాధను పవిత్రమైన మన సాక్షితోనే ఉంటే అప్పుడు జాల లేదు ఆయన అంత వరకు ఉండాలా ఆయన భార్య కూడా ఉండాలా భార్య ఉండకుండా పురుషుడికి క్వాలిఫికేషన్ లేదు సంఘ పెద్దకి రెండో వాళ్ళు లేకుండా ఈడట పెద్ద లేదు భారీ క్వాలిఫికేషన్ లేకుండా భర్త పరిచయా కూడా అలాంటిది కనెక్షన్ క్రీష్ ప్రభుత్వం అంతేగాని ఆయన బ్రదరు ఆయన అందరూ తలా పనిచేయద్దు ఆయన దేవులు పెరిగేది ఇది అందరూ సమానం కాదు నతింటి లేదు అక్కడ లేదు అట్లేదు చదువుకోవాలండి ముందు అని చేసిన అప్పుడు పరిచయం పరిచారకులుగా నియమించవచ్చు అయినా భారీగా క్వాలిఫికేషన్ తప్పు స్కూల్ ట్రాన్స్లేషను అది చేసిన పరిచయం సరిగ్గా చేయాల చూడు అది వారి భార్యలు అని రాస్తాడు కింద రాశాడా వారి భార్యలు వేరే ఉద్యోగం కాదు అది ఈ పరిచయకు కూడా పరిచారకులుగా ఉండాలంటే అది భార్య అది పరిశుద్ధాత్మహత్య సందేశం పరిచారకులు మాన్యులండి పండల కొండెములు చెప్పని వారిని మిత్రమైన అనుభవం కావాలి అన్ని విషయాలే నమ్మకం అప్పుడు ఒకే బారి జరిగిన పిల్లలను ఇంటి బారిని ఇబ్బంది కూడా బాగు మళ్ళీ మళ్ళీ బాగా అప్పుడు ఆలోచన ఎవరు కట్టండి ఎవరు అందువల్ల కృష్ణపు సంఘంలో అందరూ యాజకులు అన్నమాట వాస్తవమే ఒకడు యాజకుడు ఒకడు మామూలు మనిషి కాదు స్త్రీ వేరే పురుషుడు వేరే కాదు కృష్ణపభు సంఘంలో యాజక ధర్మం జరిగించడానికి అందరి సమానంగా ప్రకణపించబడిన ఏర్పాట్లో నియమించబడటంలో ప్రత్యేకించి వేరు చేసి పెట్టి కాబట్టి ఆ క్రీస్తు ప్రభు సంఘం నడిపించబడాల్సిన అవసరం ఉంది లేకపోతే సంఘం భ్రష్టత్వంలో దిగ దిగటానికి జారుతుంది అన్నమాట కనుక మూడు రకాలైన భ్రష్టత్వం ఈ సమయంలో నేను మీకు తెలియజేశా మొదటిది వ్యక్తి భ్రష్టత్వం అయ్యేది స్వార్థము స్వార్థ ప్రియత్వము దేవునికి సుఖానుభవం దేవునికంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించటము స్థైతి భక్తి కావండి తన శక్తిని ఆశ్రయించు ఆశ్రయించకుండా బాగుంటుంది అంటే సక్యం లక్షణం లేవని కాదు వ్యక్తిగత్వం ప్రత్యక్షం కనబడేవి తక్కిన వాళ్ళు వేడు తిరిగే వాడు భ్రష్టులే భ్రష్టత్వానికి సాదృశ్యంగా కనబడే సంగతులు వ్యక్తిగత ప్రాముఖ్యమైనవి ఈ జాతక ఆ తర్వాత విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి మాట్లాడా విశ్వాస భ్రష్టత్వం అంటే అపో నుంచి తక్కి తప్పిపోవటం ఈ తప్పిపోవాలంటే ఏం చేస్తుందంటే మనుషుడు మనస్సక్తి దోషాలు పనిచేయకుండా వాత వేయబడిన వాళ్ళు అది మనస్సక్తి పని చేసుకున్నాయి ఇది సత్యమాబద్ధం ఆక్కర్లేదు గ్రంథాలు ఉందా లేదా అవసరం ఏది పడితే రూల్ చేస్తాం మూడవది నేను చెప్పినప్పుడు సంఘమే భ్రష్టత్వం అయి దానికి అది ఏర్పాట్లు విశ్వాస భ్రష్టుల అని ఆత్మహత్యాటగా చెప్తాను ఈ విశ్వాస భ్రష్టులు కాకుండిగా ఎవరేం పని చేయాల ఆయన నియమించిన నియమంలో మాత్రమే కార్యం జరిగించాలి తప్ప వాళ్ళ ఛాన్స్ ప్రార్థన ఛాన్స్ ఏ బీపోతే రేపు ప్రార్థించరాడు ఆయన ఎప్పుడొకసారి వస్తున్నాడు ఆయన ఇస్తే కానీ ఎంకరేజ్ కాదు ఇది ఒక్కొక్క డాక్టర్ని ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలిసి అది గ్రంథంలో ఉన్నది కాదు ఆయన అప్పుడప్పుడు వస్తున్నాడు పాపం మళ్ళీ నిరాశపడిపోతాడు ఛాన్స్ ఇచ్చిపోతే ఒక ఛాన్స్ చూద్దాం అప్పుడు దీన్ని ఛాన్స్ ఇచ్చాను వస్తాడు ఇది ఒకటి చెప్పాడు రైట్ ఇది నా ఏరియా నువ్వు ఆవిడ రూల్స్ పెట్టాలి నా ఏరియాలో నేను చెప్తా ఇది జై ఇది క్లిష్టి పో సంఘం అలా చేయనప్పుడు ప్రతిసారి సంఘం భ్రష్టాత్వానికి దిగజారిందన్నమాట ఒక్కొక్క అంశంలో అటు దిగజారిందో చరిత్ర పుస్తకంలో ఉంది సంగతి బెల్లగా ఆలోచించా